యూనిట్ సెవెంటీన్ లెసన్ సిక్స్టీ సిక్స్ ఓన్లీ స్టార్ట్ రవి నిన్న సాయంత్రం నువ్వు సరళా మా ఇంటికి వచ్చారా అవును ఐదు గంటలకు వచ్చాం అప్పుడు నువ్వు లేవు నీ స్కూటరు సైకిలు ఉన్నాయి నీ కోసం చాలాసేపు చూశాం మీ తమ్ముణ్ణి కూడా అడిగాం ఆస్పత్రికి వెళ్లాడు అన్నాడు అవును ఆస్పత్రికి ఎందుకు వెళ్ళావు చెవిలో నెప్పిగా ఉంది మందు తీసుకున్నావా తీసుకున్నాను నెప్పి తగ్గిందా ఇప్పుడిప్పుడే తగ్గుతున్నది సాయంత్రానిక పూర్తిగా తగ్గుతుంది అన్నార డాక్టరు సరే నీ రేడియో బాగు చేశాను అలాగా తీసుకొచ్చావా ఇదిగో కమల నిన్న సాయంత్రమే తీసుకురమ్మది దానికి కావాల్సిన సామాను దొరికిందాపీ నిన్న సాయంత్రం నువ్వు సరళ మా ఇంటికి వచ్చారా నిన్న సాయంత్రం నువ్వు సరళ మా ఇంటికి వచ్చారా అవును అవును ఐదు గంటలకు వచ్చాం ఐదు గంటలకు వచ్చాం అప్పుడు నువ్వు లేవు అప్పుడు నువ్వు లేవు నీ స్కూటరు సైకిలు ఉన్నాయి నీ స్కూటరు సైకిలు ఉన్నాయి నీ కోసం చాలాసేపు చూశాం నీ కోసం చాలాసేపు చూశాం మీ తమ్ముణ్ణి కూడా అడిగాం మీ తమ్ముణ్ణి కూడా అడిగాం ఆస్పత్రికి వెళ్లాడు అన్నాడు ఆస్పత్రికి వెళ్ళాడు అన్నాడు అవును అవును ఆస్పత్రికి ఎందుకు వెళ్ళావు ఆస్పత్రికి ఎందుకు వెళ్లావు చెవిలో నెప్పిగా ఉంది చెవిలో నెప్పిగా ఉంది మందు తీసుకున్నావా మందు తీసుకున్నావా తీసుకున్నాను తీసుకున్నాను నెప్పి తగ్గిందా నెప్పి తగ్గిందా ఇప్పుడిప్పుడే తగ్గుతున్నది ఇప్పుడిప్పుడే తగ్గుతున్నది సాయంత్రానికి పూర్తిగా తగ్గుతుంది అన్నారు డాక్టరు సాయంత్రానికి పూర్తిగా తగ్గుతుంది అన్నారు డాక్టరు సరే నీ రేడియో బాగు చేశాను సరే నీ రేడియో బాగు చేశాను అలాగా తీసుకొచ్చావా తీసుకొచ్చావా ఇదిగో ఇదిగో కమల నిన్న సాయంత్రమే తీసుకురమ్మన్నది కమల నిన్న సాయంత్రమే తీసుకురమ్మన్నది దానికి కావాల్సిన సామాను దొరికిందా దానికి కావాల్సిన సామాను దొరికిందా ఆ డ్రి సబ్స్టిట్యూషన్ డ్రిల్ స్టార్ట్ నేను నిన్న సినిమా చూసాను. చూశాను వేసాను నేను నిన్న పూలు కోశాను లైట్ తీయి నేను నిన్న లైట్ తీశాను నేను నిన్న బొమ్మ గీశాను పని చెయ్యి నేను నిన్న పని చేశాను నేను నిన్న రవిని చూశాను రవి అన్నం తిన్నాడు కొను రవి పుస్తకం కొన్నాడు పాఠం విను రవి విన్నాడు పండు పెట్టుకున్నాడు అను రవి మాట అన్నాడు గుంటూరులో ఉండు రవి గుంటూరులో ఉన్నాడు కామలా శారలతో మాట్లాడింది చెప్పు కామలా శారలతో చెప్పింది ఆడు కామలా శారలతో ఆడింది పాడు కమల సరళతో పాడింది కమల సరళతో వెళ్ళింది రవి నిన్న చెప్పాడు చదువు రవి నిన్న చదివాడు తిరుగు రవి నిన్న తిరిగాడు వెతుకు రవి నిన్న వెతికాడు జరుగు రవి నిన్న జరిగాడు సీత పాఠం చెప్పింది పాట పాడు సీత పాట పాడింది పాఠం చదువు పుస్తకం పుస్తకం పుస్తకం నేను నువ్వు తీసుకున్నావు మేం పుస్తకం తీసుకున్నాం మీరు పుస్తకం తీసుకున్నారు తీసుకున్నాడు సీత పుస్తకం తీసుకున్నది వాళ్ళు వాళ్ళు కోతులు కోతులు పుస్తకం తీసుకున్నాయి రెస్పాన్స్ డ్రిల్ ఇక్కడికి ఎవరు వచ్చారు శర్మ ఇక్కడికి శర్మ వచ్చాడు నిన్న మీ ఇంటికి ఎవరు నిన్న మా ఇంటికి కమల వచ్చింది కోతులు మొన్న ఇక్కడికి కోతులు వచ్చాయి పొద్దున మీ ఇంటికి ఎవరొచ్చారు వాళ్ళు పొద్దున మా ఇంటికి వాళ్ళొచ్చారు నిన్న రాత్రి మీ గదికి నువ్వు. నిన్న రాత్రి నా గదికి ఏం ఎవరొచ్చారు కూర్చో కమల కుర్చీలో బిస్కెట్లు తిన్నాయి మీరు ఏం చేశారు చెట్టు ఎక్కువ మేం చెట్టెక్కాం రవి ఏం చేశాడు రేడియో బాగుచేశాడు తీసుకురా గోపి బొమ్మలు తీసుకొచ్చాడు నేను ఏం చేశాను పాఠం చదువు నువ్వు పాఠం చదివావు దొంగను పట్టుకో కుక్క దొంగను పట్టుకున్నది ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ రవి వస్తున్నాడు రవి పూలు కుక్కలు గోడ ఎక్కుతున్నాయి నువ్వు తలుపు తీస్తున్నావు నువ్వు తలుపు మీరు మీరు రవి పూలు కొంటాడు విమల కాయిలు ఏరుతుంది విమల కాయలు ఏరింది నేను చెట్టు మీద నుంచి దిగుతాను వస్తారు మా నాన్నగారు వచ్చారు అతను బొమ్మలు గీస్తాడు అతను బొమ్మలు గీశాడు ఆయన రేడియో బాగు చేస్తారు చేశారు మనం కనుక్కుంటాం కనుక్కున్నాం రమ కలం వెతుంది రమ కలం వెతికింది డ్రిల్ నాకు నాకు పుస్తకాలు అవి అవి పాపకు ఆ కొత్త గు అది ఆ కొట్లో దొరికింది కావాల్సిన కొత్త గుడ్డ ఆ కొట్లో దొరికింది సుగుణకు కలం కావాలి అది నా దగ్గర ఉంది సుగుణకు కావాల్సిన కలం నా ఉంది నీకు పుస్తకం కావాలి అది ఎవరి దగ్గరున్నది నీకు కావాల్సిన పుస్తకం ఎవరి దగ్గరున్నది